ేష్ బ్రహ్మణా బ్రహ్మణోతి మాగణాధిపతాశివసార శకరాచార్యుధ్యమాంార్యపర్య వందే గురు పరంపరా భద్రం పశ్యేమాక్షజత్రుష్ను మదేవీతాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టోరిష్టమేమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతిశానికి కాలవేత్తలు అంటే జ్యోతిష్ శాస్త్రజ్ఞులు వారు ఏ రకంగా చూస్తారంటే జగత్తుని ఈ సృష్టిలో సర్వము కాలము యొక్క గణన చేత ప్రభావితం అవుతూ ఉంటుంది సర్వము సర్వము కాలము సర్వమును కాలమే శాసిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాలమే సత్యము సాధారణంగా ఎలా వస్తుందంటే మనం ఒక అంశాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో మిగతావన్నీ చుట్టూ ఉంటాయి దే విల్ బి ధేర్ బట్ ప్రధానమైన ఫోకస్ మటుకు ఒకే అంశం మీద ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కర్మ చేసేవాడు వైదిక కర్మ చేసేవాడు ఉన్నాదనుకోండి వాడికి ఎన్ని దేవతల పేర్లు ఎన్ని చెప్పినా వాడి ఫోకస్ అగ్ని మీద ఉంటుంది అగ్నిర్దేవోద్విజాతీనాం ఎన్ని చెప్పినా అగ్ని మీదే ఉంటుంది ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని మీరు పూజిస్తున్నారనుకోండి తిరుపతి వెళ్ళి శివుడు అనొచ్చు ఆంజనేయుడు అనవచ్చు హనుమంతుడు అనొచ్చు ఇదని ఎన్నెన్నో పేర్లు ఎన్ని చెప్పినా మీ ఫోకస్ వెంకటేశ్వర స్వామి మీద ఆ రూపం మీద ఉంటుంది ఎవ్రీథింగ్ ఎల్స్ బికమ్స్ సెకండరీ సో ఆ విధంగా శాస్త్రవేత్తలు వాళ్ళకి ఎవడు అని ఇదని అదని పూజలని ఎన్ని చెప్తారు కానీ వాళ్ళ ఫోకస్ ఎప్పుడూ కాలం మీద ఉంటుంది ఈ సృష్టిని సర్వాన్ని కూడా కాలము అనే అర్థంలో చూస్తారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ నాకు దృష్టాంతం గుర్తుకొస్తుంది ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ అని ఉంది కెమిస్ట్రీలో వస్తుంది దాంట్లో హండ్రెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఒక ఆయన ఈ హండ్రెడ్ ఎలిమెంట్స్లో ఆయన బోరాన్ అనే ఒక ఎలిమెంట్ మీద పనిచేసాడు ఆయన ఇంకా మిగతా ఎలిమెంట్స్ గురించి ఆయన పట్టించుకోలేదు ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు బోరాన్ అనే ఎలిమెంట్ మీద ఆయన చేసినందుకు సో ఆయన ఫర్జూ యూనివర్సిటీలో ఉండి వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన ఆయన పక్కన ఒక పీరియాడిక్ టేబుల్ పెట్టుకున్నాడు ఆయన పీరియాడిక్ టేబుల్లో మొత్తం అంత బోరాన్నే ఉంటుంది బి బి బోరానికి సింబల్ బి పేర్థ బి ఉంటుంది ఈ కార్నర్ పైన లెఫ్ట్ సైడు బాటమ్ రైట్ సైడు నాలుగు కార్నర్స్ ఉన్నాయి కదా మిగతా తొంభై తొమ్మిది ఎలిమెంట్స్ ఆ నాలుగు కార్నర్లలోనూ అణిగి మణిగి ఉంటాయి ఈ బోరాన్ అనే ఎలిమెంట్ ఒక్కటే ఉంటుంది దట్ ఈజ్ ఎ కార్టూన్ పుఠాన్ హీజ్ క్యారెక్టర్ సో ఆల్ అదర్ ఎలిమెంట్స్ వర్ సెట్సైడ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ హిస్ విషన్ అతనికి జగత్ అంటే బోరాన్ అలా ఉంటుంది మనస్సు అలా ఫంక్షన్ చేస్తుంది అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం వస్తున్నాడు అనుకోండి ఫర్హిం జగత్తు అంటే కాలము ఒక ఆయన నాతో ఏమున్నారంటే నేను రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తానండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది శ్రవణ నక్షత్రం నాది కూడా శ్రవణ నక్షత్రం అని చెప్పాడు ఐ వాజ్ ఎమేజ్ చూడండి ఆయన ఎలాగో కనెక్షన్స్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ వెంకటేశ్వర స్వామి పెర్సే హూ ఈజ్ ఇంపార్టెంట్ పెర్సే హీఈస్ నాట్ ఇంపార్టెంట్ He became important because of which is, which is the point. క్షత్రం విచ్జ్ ది కలెక్టింగ్ పాయింట్ శ్రవణా నక్షత్రం అంటే కాలం వచ్చింది శ్రవణా నక్షత్రం అంటే ఇట్స్ నాట్ ఎ పర్టిక్యులర్ స్టార్ సిటింగ్ దేర్ దట్ స్టార్టింగ్ దేన్ ఫర్ ఎవర్ దట్ ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది కాంటెక్స్ ఆఫ్ కాల ఆ విధంగా చూస్తారు అయితే కాల ఇది కాల విధ మీరు ఉనికి అక్కడ తీసరంత కార్యకుంటుంది దాంట్లో ఉండే ఆ లోతైన తత్వాన్ని మీరు గుర్తించారు అందుకోసం నేను ఇలాగ సాగతిస్తున్నాను సో కాలవిత్తు వాళ్ళు కాల విధహ అని పేరు ఎందుకు పెట్టారంటే వాళ్ళు జగత్తుని కాలము అనే చూస్తారు వాళ్ళు ఆ భూతద్ధంలోనే చూస్తారు కాల ఇతి అలాగే చూస్తారు ఇంకా మరో రకంగా చూడనే చూడరు వాళ్ళు కాలము అంటారు దీని మీద మన అబ్జెక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి కాలము స్వతంత్రం కాదు పరతంత్రం క్రియాతంత్రం క్రియ ఉంటే కాలం ఉంటుంది కాలాన్ని చూసేటువంటి కాన్షియస్ పర్సన్ ఉంటే కాలం ఉంటుంది లేకపోతే కాలం ఉండదు కాబట్టి పరతంత్రమైనటువంటి ఎంటిటీని పట్టుకుని అదేదో సర్వోత్తమైన అన్నట్టుగా మీరు ప్రజెంట్ చేయటం అది మీ ప్రెజడిస్సును సూచిస్తాం తప్పిస్తే తత్వాన్ని సూచించట్లేదు తర్వాత కాలము సాపేక్షము నిరపేక్షం కాదు అబ్సల్యూట్ కాదు అది రిలేటివ్ ఈ మాటలన్నీ మనం అనుకున్నాం రిలేటివ్ టు వాట్ రిలేటివ్ టు మూమెంట్ సో ఆ కాలానికి డెఫినేషన్ ఎలా చెప్తారంటే దేశమునందు పదార్థము యొక్క చలనము యొక్క సంవిత్ పదార్థము యొక్క చలనము ఆ చలనము యొక్క సంవిత్ సంవిత్ అంటే కాగ్నిషన్ ఆ చలనాన్ని ఎవడో ఒకడు కాగ్నైజ్ చేయాలి అప్పుడు ఆ కాంగిషన్ నుంచి కాలము అనే భావన పులుతుంది టైం ఈజ్ ఎ మెంటల్ కేటగిరీ టైం అనేది ఏమి ఉండదు అలాగా బయట టైం అనేది ఏమి గడియారాలు ఉంటాయి పదార్థాలు ఉంటాయి స్పేస్లో మూమెంట్ ఉంటుంది టైం అనేది ఉండదు టైం ఈజ్ ఎ మెంటల్ కేటగిరీ ఇట్ ది ప్రాజెక్షన్ ఆఫ్ ది మైండ్ మీరు సినిమా చూస్తూ ఉంటారు సినిమా చూస్తూ టైం క్రియేట్ అవుతుంది అక్కడ సినిమాలో టైం క్రియేట్ అవుతుంది ఆ టైం క్రియేట్ అవుతుంది అక్కడ ఉండే మూమెంట్ని బట్టి ఆ టైం క్రియేట్ అవుతుంది ఒకప్పుడు ఆ టైము ఫిజికల్ టైం కింద అంటే కారు వేగంగా వెళ్ళిపోతుంది స్పీడ్గా వెళ్ళిపోతుంది అని మీరు అనుకుంటారు సో దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిజికల్ టైం ఈజ్ ఇమాజిన్డ్ దేట్ ఈ ప్రాజెక్షన్ ఒకప్పుడు సెంటిమెంటల్ టైంని క్రియేట్ చేస్తాడు ఎలాగంటే పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు మళ్ళీ వాపస్ వచ్చేప్పుడు హీరో అయితే అక్క వస్తాడు అంటే సెంటిమెంటల్గా వీడప్పుడే బాల్యం అయితే పెరిగి పెద్దవాడు అయిపోయాడని మీరు ఇమాజిన్ చేసుకుంటారు ఆ ద మూమెంట్ ఆన్ ది స్క్రీన్ విచ్ ఈస్ మిథికల్ మూమెంట్ అందులో స్క్రీన్ ఏముంటుందండి దెర్ ఇస్ నో మూమెంట్ మనం ఇమాజిన్ చేసుకున్న తప్ప మూమెంట్ ఏ ఉండదు మూమెంట్ ఉంటే ఆ స్క్రీన్ చిరిగి ముక్కలైపోతుంది ఇంత మూమెంట్ ఏమి ఉండదు మూమెంట్ ఊరికే మనం మైండ్ ఇమాజిన్ చేసుకున్న మూమెంట్ ఆ మూమెంట్ నుంచి ఒక టైంని మైండ్ క్రియేట్ చేసుకుంటుంది ఆ టైము ఆ సినిమాకి మాత్రమే వర్తిస్తుంది అది మామూలు జాగ్రత్త అవస్థకి మళ్ళీ కలగన్నప్పుడు ఉండే టైం ఒకటి ఉంటుంది దానికి అది ఆ స్వప్నావస్థకి మాత్రమే వర్తిస్తుంది జాగ్రత్త అవస్థకి వర్తించదు సో సినిమాలో ఉన్న టైము అది మిథ్య స్వప్నంలో ఉన్న టైము మిథ్య అండ్ జాగ్రత్త అవస్థలో ఉన్న టైం మీద పుస్తకాలు రాసి కూర్చుంటామంటే హౌ కెన్ దట్ బి అక్సెప్టెడ్ జాగ్రత్త అవస్థలో ఉన్న టైం కూడా మిథ్యవే ఇ రియల్టివ్ ఇండిపె డిపెండెంట్ అండ్ దేర్ ఫోర్ అన్ రియల్ దాన్ని బ్రహ్మ ఆత్మా అధినాశి అది కాలమునకు అధిష్ఠానము కాబట్టి అది మాత్రమే సత్యము కాలమునకు అధిష్టానముగా ఉంటూ కాలానికి అతీతంగా ఉంటుంది అది మాత్రమే సత్యము అది అనుకో అది బ్రహ్మ సత్యము వ్యతిరేక దృష్టాంతం ఏమిటి పృథివీ పృథివీ అన్నది కాలమునకు అధీనమై ఉంటుంది కాలమునకు ఒక కాలంలో పుట్టింది మరో కాలంలో అంతరిస్తుంది కాబట్టి కాలము యొక్క పరిధిలో ఉండేటువంటి పృథివీ మొదలైనటువంటి గోళములతో కూడిన జగత్తు ఆ జగత్తులోని వివిధ గోళములు ఆ గోళముల మీద ఉండే ప్రాణులు ఇవన్నీ కూడా కాలాధీనములై కాలము చేత కబలించి వేయబడుతూ ఉంటాయి కాబట్టి అవి సత్యములు కావు కాలమునకు అతీతమైన పరబ్రహ్మ మాత్రమే సత్యము అని నిర్ధారించుకొని కాలమునకు అతీతంగా జీవించే ప్రయత్నం చేయాలి కానీ కాలము యొక్క గుప్పిట్లో బతకరాదు అదొక వ్యవస్థ దిశ ఇదివిధ దిక్కు వీళ్ళు దిశ ఇది తద్విధ వీళ్ళని ఏమంటారంటే స్వరోదయ విధస్తు పరమార్థ ఇహు వీళ్ళు వీళ్ళు శకున శాస్త్రవేత్తలు అండ్ వాస్తు శాస్త్రవేత్తలు వాస్తు అండ్ శున వీళ్ళు దిక్కే తత్వము అని చెప్తారు సో ఏమంటే టైము టైము సత్యం కానప్పుడు టైము మత్యండి మళ్ళీ స్పేస్ సత్యం అవుతుంట తర్వాత దిక్కు సత్యం అని చెప్పి ఈ దిక్కు వాళ్ళు ఏమని చెప్తారంటే దిక్షకునాన్ని దృష్ట్యా విజయార్థం గతానాం ఇది శేష విజయం కావాలి జయం జయం లభించాలి జయం అంటే ఏంటి అడుగురు విజయం శ్రీనాథుడు ఆయన ఎవరో డిండిమ భట్టు మీద విజయాన్ని సాధించాడు వట్ ఈస్ దట్ హే కాంపిలేషన్ అంటే ఆ డిమ భట్టుకు ధక్క ఒకటి ఉండేది ఆ ఢక్కని తీసుకొచ్చి దాన్ని పగల ఓకే పగల ఏమైంది బట్ హ్యాపీ బట్ శ్రీనాథుకు పోయాడు కదా ఎవరు మిగలడు సో సరే ఆవేళ విజయాన్ని సాధించాడు ఆ రోజు విజయాన్ని సాధించాడు ఆ తర్వాత పరాభవాన్ని పొందడం లేదా శ్రీనాథుడు కాబట్టి ఈ జీవితంలో వచ్చేటువంటి ఘటనలు సుఖ దుఃఖాలు ఉంటాయి చూసారా అవి ఆ టైంకి అవి చాలా ప్రధానంగా అనిపిస్తాయి బట్ మీరు జీవితాన్ని అలా మొక్కల ముక్కల కింద విడదీసి చూడడానికి అలవాటు కూడా ఉంటాం మనం జీవితము అంటే బాల్యము యువనము మధ్య వయస్సు వృద్ధాప్యము నాలుగు కేటగిరీస్ మళ్ళీ దాంట్లో మధ్య వయస్సులో ఇంత సర్వీస్ అయింది అంత సర్వీస్ అయింది రిటైర్మెంట్ ప్రేయర్ రిటైర్ అని ఇలాగా ఎక్కడికక్కడికి జీవితాన్ని ముక్కలు ముక్కలు మొక్కల కింద విడదీసి ఆఖరికి ఈరోజు అని ఈరోజు ఓ మొక్క అండ్ ఒక ఈవెంట్ ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ అనదర్ పీస్ ఇన్ లైఫ్ ఆ ఈవెంట్ని ఇన్ ఐసోలేషన్ చూద్దాం ఆ ఈవెంట్ ఇన్ ఐసోలేషన్ చూస్తాం మనం చూసి ఏమనుకుంటామంటే ఇది మంచి ఇది చెడు అని నిర్ధారణ చేస్తారు ఈ విధంగా దీన్నే కాన్సెప్షువల్ డివిజన్స్ అంటారు వాస్తవంగా అటువంటి డివిజన్స్ ఏమి ఉండవు దీని ఐసోలేషన్ చూస్తారు మీరు ఇప్పుడు ఎవడైనా ఒకటి నెగ్గాడంటే ఆ రోజు నెగ్గలేదు వాడు వాడు పరీక్ష పాస్ అయ్యేటండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు నాకు శకునం మంచిది వచ్చింది అందుకోసం నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని అంటే అని ఎవడో అంటాడు శకునం మంచి చూ మంచి శకునం చూసుకుని వెళ్ళేవు కాబట్టి ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయ్యేవు మంచి శకునం వల్ల ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయ్యేటంటే అంటే ఏమిటి పరీక్షకు రాసేటు వెళ్ళే ఆ టైము ఆ పూట ఆ త్రీ అవర్సు దాన్ని మీరు ఐసోలేషన్లో చూసినప్పుడు మంచి శకునం వచ్చింది కాబట్టి ఫస్ట్ క్లాస్ వచ్చింది చెడ్డ శకునం వచ్చింది కాబట్టి పరీక్ష ఫెయిల్ అయ్యాడు అని మీరు ఐసోలేషన్లో చూస్తున్నారు అది తప్పది ఆ మూడు గంటల పరీక్షకు వెళ్ళడం పరీక్ష రాయడం మీరు అలా ఐసోలేషన్లో చూడకూడదు ఈ మూడు గంటల టైం ఎప్పుడు వస్తుంది పది నెలల విద్యాభ్యాసం తర్వాత వస్తుంది టెన్ మంత్స్ ఇప్పుడు టెన్ మంత్స్ ఒకప్పుడు ఇంటర్మీడియట్లో రెండేళ్లకి కలిపి ఒకేసారి ఉండేది పరీక్ష బీఎస్సిలో కూడా అలా ఉండేది అంటే ఇరవై నెలల తర్వాత వచ్చింది ఈ మూడు గంటలు ట్వంటీ మంత్స్ వీడు చేసింది ఏదైతే ఉంటుందో దాని ప్రభావం ఆ మూడు గంటల మీద ఉంటుంది అప్పుడు చెప్పునం మీద దాన్ని బట్టి ఉండదు అది కాదు అదే 22 టూ అవర్స్ వీడు అఘోరేభ గట్టిగా చదివితే అప్పుడు శకునం శకునం కూడా నువ్వు లెక్కేసిపో కానీ అలా దాన్ని అలా ముక్కలు చేసి చూడకూడదు దాన్ని కాబట్టి ట్వంటీ టూ మంత్స్ వీడి వీడి వీడి జీవిత శైలికి ఆ మూడు గంటల వాడు చేసింది ఎఫెక్ట్ ఉంటుంది అలా ముక్కలు ముక్కలు కింద ఎవడు చూడకున్నాడు మిమ్మల్ని కాబట్టి చాలా కాషస్గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఆ వేళ మంచి రోజు కాదు ఇట్స్ డే ఫర్ హిమ్ హీ వాజ్ అరెస్టెడ్ కమాన్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ దట్ డే వాజ్ ఎ బ్యాడ్ డే అందుకోసం అరెస్ట్ అయ్యాడని అలాగే దాన్ని అలా మొక్క చేసేసి చూడటం చాలా తప్పదు హీ వాజ్ అరెస్టెడ్ ద డే అండ్ ది గ్రౌండ్ వాజ్ మేడ్ టెన్ ఇయర్స్ బ్యాక్ తోటకూర కాడ దొంగిలించిన రోజు నువ్వు నన్ను మందలించి ఉంటే అది ఒకసారి తొకటె ఎప్పుడైనా విన్నారా అవి వాడు తోటకూర కాడ ప్రహరించుకొస్తాడు పిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి ఎంకరేజ్ చేస్తున్నాడు అబ్బా మంచి ఫస్ట్ క్లాస్ తోటకూర పట్టుకొచ్చాడు మన కూరడు ఎంత ఎంత సమ ఎంత సమర్థుడు రాడు నైనా అలాగే చేసుకురమ్మా అని చక్కగా కూర అది పులుసు చేసుకుని భోజనం చేసి హ్యాపీగా వాడు జైల్లో పడతాడు జైల్లో పడితే వెళ్ళి బోర్మను ఏడుస్తుంది ఎందుకు ఇప్పుడు ఏడుస్తావు తోటకూర కాడనాడు నువ్వు ఏదైనా నన్ను చేస్తుంటే నేను ఈ జైలుకు వచ్చి ఉండేవాడిని కాదని వాడు కాబట్టి లైఫ్ ఈజ్ అన్ హోల్ ఒకడు పెళ్లి చేసుకుని గృహస్థ ఏంటంటే వాడు వాడు ఆ పెళ్లి ముహూర్తంలో చేసేసుకోలేదు దాని వెనకాల బోల్డ్ రంగా ఉంటుంటాడు అలాగే ఒకడు సన్యాసం పుచ్చుకున్నాడంటే అదిగో వాడికి ఆవేశం వచ్చేసి ఆవేశం పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటారు అది ఉంటుంది ఏది యాభైరా వాడు ఆవేశంతో పుచ్చుకున్నా ఆలోచనతో పుచ్చుకున్నా దాని బోల్డ్ కథ ఉంటుంది వాడికే తెలియదు వాడు ఎవరికి దట్ మోమెంట్ అయి టు ది ప్లంజ్ అని అనుకుంటాడు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అరెస్ట్ ఆల్సో నేను ఒక ఆయనకి చెప్పాను చూడండి మీరు సన్యాసండి అలా క్రమక్రమంగా సినిమా యాక్టర్ల వైపు పొలిటీషియన్స్ వైపు మీరు వెళ్తున్నారు యూఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే పొలిటీషియన్ తోటి మీరు ఫోటో దిగినట్లయితే ఆ పొలిటీషియన్ మీకు దండం పెడుతుండగా ఫోటో అయితే మరీ వాల్యుయబుల్గా ఉంటుంది అలాగే సినిమా యాక్టర్లు దండం పెడుతుండగా ఫోటో అయితే దానికి ఇంకా వాల్యూ ఉంటుంది సో దట్ క్రియేట్స్ ఏ వాల్యూ అండ్ ఒక హైప్ ఒకటి క్రియేట్ అవుతుంది ఈ సినిమా యాక్టర్లు ఈ పొలిటీషియన్స్ వచ్చి దండం పెడుతుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న చదువు మీద ఏమి శ్రద్ధ ఉండదు వాళ్ళకి మనం స్లోగా వీ బికమ్ రిచ్ మ్యాన్స్ సాధూస్ అండ్ క్రమంగా వీ వీ గెట్ కరప్టెడ్ అండ్ దెన్ ఈవెన్చువల్లీ వన్ ఫైండ్ ఐ మే బీ అరెస్టెడ్ అండ్ పుట్టింగ్ జైల్ ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ బికాస్ సొసైటీ ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ రిడన్ సొసైటీ ఇండియన్ సొసైటీ అంటే కలియుగం అమెరికాకి కలియుగం ఉందో ఏ యుగం ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు నైన్టీన్ టూ థౌజండ్ సెన్ అని వాళ్ళు అనుకుంటారు మనం కలియుగం కలియుగే కలియుగే కలియుగే అని తెల్లర్లే అట్లా ఉంటాడు కదా కలిహి అంటే ఏంటి కలహ కలి అంటే కలహం కలహం ఇంక ఏముంది సొసైటీలో ఏముంది కలహమే ఉంది ఇంకేం లేదు కలహం తప్పింకేం లేదు కురుక్షేత్ర సంగ్రామం దాన్ని దాన్ని దాన్ని తలదన్నే లెవెల్లో మన వాళ్ళు కలహాన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు దేశంలో ఎలా ఉంది రాజకీయ పరిస్థితి థర్డ్ ఫ్రంట్ అని మొదలుపెట్టాడు ఆయన ఓ పెద్ద ఆయన రామాకృష్ణ అనుకుంటూ భగవద్గీతకు పెద్ద మనిషి థర్డ్ ఫ్రంట్ అని మొదలుపెట్టాడు ఈ థర్డ్ ఫ్రంట్లో అన్ని డిస్గ్రెంటిల్డ్ ఎలిమెంట్స్ అన్నీ చేరుస్తున్నాడు అక్కడికి వాళ్ళందరూ వాళ్ళు ఎన్ని ఫోటోలు వేశాడో తెలిసిన ఆ థర్డ్ ఫ్రంట్లో పన్నెండు ఫోటోలు వేసాడు పన్నెండు మంది కలిసి దేశాన్ని వాళ్ళు పాలించగలుగుతారండి దాన్ని కుక్కలు దింకిన విస్తరి కింద తయారు చేస్తారు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు నేను వెళ్ళి దాంట్లో దూరేననుకోండి ఆఖరికి వన్ ఫైన్ మార్నింగ్ ఐ గెట్ అరెస్టెడ్ కాబట్టి నేను ముందే చెప్పాను చూడండి యు ఆర్ గోయింగ్ ఎన్ ఏ యుర్ డ్రిఫ్టింగ్ ఇన్ ఏ డైరెక్షన్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఇదే డైరెక్షన్లో మీరు వెళ్తే వన్ ఫైన్ మార్నింగ్ యూ గెట్ అరెస్టెడ్ అప్పుడు నాకు ఈ గ్రహం బాగోలేదు ఆ గ్రహం బాగలేదు మొదలెట్టద్దు ఇప్పుడే చెప్తున్నాను దాన్ని మీకు ఐఎమ్ వార్నింగ్ యూ మచ్ ఎర్లియా కరెక్ట్ అరెస్ట్ ఈ గ్రహం బాగోలేదు ఆ గ్రహం మంత్రం పఠిస్తే జైల్లో నుంచి బయటకు వచ్చేయచ్చు ఇలా మొదలెడతారు మీరు నేను అవన్నీ అక్కర్లేకుండా ఇప్పుడే చూస్తున్నా గూవ్ అవే ఫ్రమ్ దెమ్ డోంట్ గో నియర్ దెమ్ కీప్ అవే ఫ్రమ్ ద జపం చేసుకో ధ్యానం చేసుకో పాఠం ఉంది వచ్చి కూర్చుని పాఠం వినాం నా పాఠం కలిపి కొన్ని మరొకటి పాఠం వినాం ఏదో పాఠం వినాం శాస్త్రం చదువు మననం చేసుకో సన్యాసం పుచ్చుకున్నది వీళ్ళందరితో కలిసి భుజాలు రాసుకుంది కాదు యు కా రబ్ షోల్డర్స్ విత్ సాధు నాట్ విత్ దీస్ రిచ్ గైడ్స్ అని నేను చెప్పాను అంటే ఏమిటంటే అరెస్ట్ దాకా వెళ్ళిపోయానండి అంటే ఈ అరెస్ట్ అయిన అలాగే అరెస్ట్ అయ్యారు నీకు తెలీదు yaar ashthai nu vallandaru they fell into the trap this is the loop afine morning aa graham akkundi ikkada vachesindi vidu arrest aipoyadu ala avutadi kaabate ee ee dikku vallu ee kaalam vallu desham vallu ville em chestarante life nu mukka mukka lu kinda chestu choostu untaru life is not a collection of pieces it's an organic whole today is connected with your entire life and as an individual you are connected with the all existence adeva raham brahmasme ante neeru ee body ki maatrame nenu sambandham kaligunnano ani anukunte samsari nenu ee body ki maatrame sambandham kaligilenu i am connected to the entire existence aa grahalu nakshatralu devalokalu enni enta existence undo all that existence i am connected to it that is brahma aham rahamasme ante edam okuna రమ్మంటే ఒక పెద్ద బండరాయ ఒకటి కూర్చునే ఉంటుంది అది నేనవుతానన్నా కాదు ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ట్రై టు నో డాట్ అండ్ సో అలా అర్థం చేసుకోవాలి కానీ ముక్కల ముక్కల అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది వ్యర్థము కాబట్టి ఈ ఈ వాస్తువాదులు వాస్తుంది వాస్తు టాపిక్ కాబట్టి చెప్తున్నా వాస్తుంది వాస్తులో మీరు ఏమైనా డిసైడ్ చేస్తారు ఈ వైపు ఇల్లు ఉండడం కన్వీనియంట్ కాదంట నేను ఒకరిని అడిగాను వెస్ట్ ఫేసింగ్ మంచిదే కాదని చాలా అద్భుతంగా ఉంటుందండి వరుణుడు ఇదే అది అని అదో చెప్పారు బాగానే ఉంది వెస్ట్ ఫేసింగ్ ఇండియాలో ఈ గ్లోబల్ వార్మింగ్లో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్న ఈ సందర్భంలో వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉందంటే వాస్తు మాట దేవుడెరుగు కానీ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆ ఇంట్లో ఫ్రంట్ రూమ్లోకి రావడం అసంభవం అని చెప్తా పొయ్యిలో పెనల్లో పెట్టి వేయించేసినట్టయిపోతారు మనుషులు ఆ ఫ్రంట్ రూమ్కి వెనక్కాలి ఏదైనా ఒక గది ఉంటే దాంట్లోకి పోయి తల దాచుకోవాలి కానీ ఆ ఫ్రంట్ రూమ్లోకి మీరు రాలేరు సన్ ఈజ్ లివింగ్ ఇన్ యువర్ ఫ్రంట్ రూమ్ అంటే మీరు తలుపులు వేసి కూర్చుంటే కూడా అలా ఉడికిపోతూ ఉంటుంది కాబట్టి వెస్ట్ ఫేసింగ్ హౌట్ ఈస్ గ్రేట్ తర్వాత ఒక ఆయన సౌత్ ఫేసింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ మృత్యువు అన్నారు మృత్యువు రానివాడేవాడు ఈస్ట్ ఫేసింగ్ వాడు మరణించడా ఎవరు చెప్పాడు అండి ఈ కథల్లో నేను సౌత్ మృత్యు ఆ దక్షిణామూర్తి మరి ఆయనకి మృత్యు వచ్చిందా ఆయన మరి దక్షిణ వైపు చూస్తున్నాడు కదా యూఆర్ ది దక్షిణామూర్తి యు బి ది దక్షిణామూర్తి నేను ఇంకో మాట అడిగాను మా చిన్నప్పుడు నేను అగ్రహారంలో పుట్టి పెరిగాను ఈ అగ్రహారంలో అందరూ కూడా మహా విద్వాంసులే ఎవరు తక్కువ పండితుడు ఎవరు లేడు కవర్ చేసేశారు వాళ్ళు శ్రౌతం స్మార్థం వేదం వ్యాకరణం వేదాంతం ఇంక ఏదీ మిగలలేదు అన్ని కుమల సుబ్రహస్ గారిని మన మా గురుదేవులు ఆయన ఏమన్నారంటే మన ఊళ్ళో వేదాంతం చదువుకున్న వాళ్ళు ఎవరు లేరురా అప్పుడు మా నాన్నగారు ఆయన దగ్గరేమో వ్యాకరణం చదువుతూ ఉంటుంది కదా ఏమో నువ్వు శరీరం వ్యాకరణం చాలు నువ్వు వేదాంతం చదువుకో ఎవడు వేదాంతం పాఠం చెప్పిన కూడా అప్పుడు మద్రాసు మైలాపూర్ కాలేజీలో వేదాంత శిరోమణి కోర్సులో వెళ్ళి మద్రాసు పంపించారు ఆయన పంపించారు పుష్ తోసి పంపించారు అప్పుడు ఈయన వేదాంతం చదువుకుని వస్తే ఇప్పుడు వేదాంతి కూడా దొరికాడు అక్కడికి మొత్తం అన్ని శాస్త్రాల వాళ్ళు ఉన్నారు అక్కడ ఏమండి ఆ అగ్రహారంలో నేను అక్కడ తిప్పి పెరిగాను నాకు ఇప్పటికీ అర్థం కాని సంగతి ఏంటంటే ఆగ్రహారంలో వీధులు ఉన్నాయి ఇటు వీధులు ఉన్నాయి ఇటు వీధులు ఉన్నాయి ఈ వీధికి ఇటు ఇల్లు ఉన్నాయి అటు ఈ వీధికి ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి అంటే నాలుగు దిక్కులు కవర్ అయిపోయాయండి మరి ఇప్పుడు వాళ్ళు వాస్తు తెలుసున్న వాళ్ళు అంటారా తెలియని వాళ్ళు అంటారా అంటే మీ లెక్క ప్రకారం వీళ్ళ గృహాల్లో కొన్ని గృహాలు అలా ఉండడానికి వీర్లేదు మరి వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోలేదే వాళ్ళు బాగానే జీవించారు ఏదో వేదాలు చదువుకున్నారు ఇవి చదువుకున్నారు అవి చదువుకున్నారు అంటే ఈ గాడ్పు ఈ మధ్యనొచ్చిన గాడ్పు తప్ప ఒరిజినల్గా లేదండి అభిప్రాయం కాబట్టి ఏదో పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారంటే ఏదో అగ్ని ఆగ్నేయంలో అగ్ని పెట్టు అగ్ని ఉండాలా ఈశాన్యంలో దేవుడు ఉండాలి ఈశాన్యంలో బాత్రూములు కట్టద్దు ఆగ్నేయంలో మరో కట్టద్దు అని ఎలా ఉండేవారు పాపం నుయ్య ఈశాన్యంలో తవ్వకుండా ఆ పక్కన ఎక్కడైనా తవ్వండి అలాగే ఏవో ఏవో కొన్ని రాఫ్గా పెట్టుకునేవారు అంతేగానే ఊరికే అదే వద్ద శాస్త్రం కింద డెవలప్ చేసేవారు కాదు బ్రహ్మ పరబ్రహ్మ ఆదా ఆధారిలో పోయేవారు కాబట్టి ఈ దిగ్విధ ఉన్నారు సరే తదపి భ్రాంతి మాత్రం ఇంకా టీకాకారుడు అంటాడు తద్విధమ పరాజయ దర్శనాత్ ఇప్పుడు ఈ వాస్తు దిక్కులు శకునాలు ఇవన్నీ తెలుసుకుని వీడు బయలుదేరి వెళ్ళి పరాజయం పొందొచ్చాడు కాబట్టి సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే దిక్ శకునాన్ని దృష్టి విజయార్థం గతానాం పరాజయ దర్శనాత్ ఇన్ని శకునాలు ఇన్ని దిక్కులు ఇంత హడాబడి చేసి ఇన్ని క్యాల్కులేషన్స్ చేసి వీడు వెళ్ళి వెళ్ళి వెళ్ళి గోతులో పడ్డాడు కాబట్టి పూర్వానికి స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ ఉన్నాడు స్టాటిస్టిక్స్ మోడల్స్ డెవలప్ చేస్తూ ఉండేవాడు ఆయన ఓ ఊరు నుంచి ఇంకో ఊరుకు వెళ్తూ ఉంటే మధ్యలో ఏరు దాటే సందర్భం వచ్చేది ఇప్పుడు ఏరు దాంతో దిగి వెళ్ళాలి ఇప్పటి నుంచట్టు ఎక్కడ దిగాలి ఎక్కడైతే పళ్ళం లోతు తక్కువ ఉంటుందో అక్కడ దిగేసి వెళ్ళిపోవాలి లోతు ఎక్కువ కూడా దిక్కు ఓకే దానికి ఏం చేస్తారంటే కొన్ని బెడ్డలు తీసుకుని అలా అలా విసిరి ఆ సౌండ్ని బట్టి లోతు ఎక్కువ తక్కువ సెటిల్ చేసుకుని వెళ్ళిపోయే వెళ్ళిపోతారు ఈయన ఏం చేసేదంటే షాంపులింగ్ మొదలు పెట్టాడు ఎక్కడ లోత ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అని అలాగా 20 శాంపుల్స్ తీసుకున్నాడు మెషర్మెంట్స్ చేసేసి గ్రాఫ్ గీసేసి బెల్ కర్వ్ స్టాండర్డ్ డివియేషను ఇవన్నీ క్యాల్కులేట్ చేసి దిస్ ఈస్ ది మోస్ట్ ప్రాబుల్ స్పాట్ ఆఫ్ క్రాఫ్టింగ్ అని ఒక అరైవర్ వచ్చాడు పాయింట్ అక్కడ దిగి గుడు గుడుకోడు సో అలా అవుతుంది లైక్ దాట్ సో వీడి శకునాలు వాస్తులు ఇవి అవి అన్నీ చేసి చేసి చేసి చేసి ఆఖరే వెళ్ళి గోతులో పడ్డాడు వెళ్ళాడు కాబట్టి ఇదంతా కూడా అంగీకారం కాదు సో దేశ దేశము కాలము పరస్పరము సంబద్ధములై ఉంటాయి వాటిల్లో ఒకదాన్ని పట్టుకునే అదే తత్వము అని ఎవరన్నీ చెప్పారో అలాగేమీ లేదు ఆ రెండింటికి అతీతంగా ఉంటూ ఆ రెండింటినీ తెలుసుకునేటువంటి సాక్షి చైతన్యమే తత్వం అవుతుంది తప్పిస్తే దేశ కాలములు తత్వము కాదు కాలంలో కాలం అయిపోయింది మళ్ళీ కాలం అంటున్నా దేశం వచ్చింది కాబట్టి అంటున్నాను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది కల్పన ఈ కల్పనకి లోకస్ ఎక్కడుంది కల్పన అంటే అంతఃకరణము ఉన్నది అంత ఈ కల్పనతో కూడిన అంతఃకరణము యథార్థ తత్వము కాదు ఆ అంతఃకరణానికి సాక్షి అయినటువంటి ఆత్మ చైతన్యమే సతత్వము కాబట్టి కాలమును నెగేట్ చేయాల్సి ఉంటుంది దేశమును నెగేట్ చేయాల్సి ఉంటుంది అంటే దేశమును నెగెట్ చేయటువంటి అర్థం ఏంటి ఇన్అట్ విభాగము మిథ్య ఈస్ట్ వెస్ట్ విభాగము మిథ్య ఈస్ట్ వెస్ట్ విభాగం లేదు ఒక ఆయన పడుకున్నాడు ఏంటంటే కాళ్ళు శివుడు వైపు పెట్టి అని అన్నారు అంటే ఆయన అన్నారు ఎటువైపు శివుడు లేడో అటు పెట్టు కాళ్ళు నువ్వు చూస్తాను నేను అని ఆయన ఈస్ట్ వెస్ట్ విభాగం కూడా మిథ్య కాబట్టి ఈ మిథ్యలనన్నిటినీ తిరస్కరించి నిషేధిస్తే ఏది మిగులుతుందో ఆ శుద్ధ సాక్షి చైతన్యం అనేది గలదో అది కాబట్టి ఇంకేం మిగలదు ఈస్ట్ వెస్ట్ విభాగం కూడా కొట్టిపారేసాయి కర్మ చేసేప్పుడు ఏం చేయాలి నువ్వు కర్త అయ్యాయి కర్మ చేసేప్పుడు కర్త కానివాడు కర్త అయినప్పుడు విభాగాలు కూడా వస్తాయి కాబట్టి చేసేదేతో సక్రమంగానే చేయిప్పుడు తూర్పు వైపు తిరిగి ఆచమనం చేయమని ఉందనుకోండి నేను తూర్పు వైపు తిరిగి చెయ్యను అన్నాడంటే అర్థం వాడు దిగ్విభాగానికి అతీతంగా వెళ్ళినట్ట దాంట్లో ఉన్నట్ట దాంట్లో ఉన్నట్టే కాబట్టి తూర్పు వైపు తిరిగి ఆచమనం చేస్తేనే కరెక్టు ఇంకోవైపు అసలు తూర్పు ఈ విభాగాన్ని ఎవడు ఫాలో కాడో వాడు వాడికి తత్వం తెలీదు అన్నవాడు ఎటువంటి అజ్ఞానియో నేను తూర్పు వైపు తిరగమని నువ్వు చెప్పావు కాబట్టి నేను పశ్చిమం వైపు తిరుగుతాను అన్నవాడు కూడా ఈక్వల్లీ అజ్ఞాని కాబట్టి ఇక్కడ పొజిషన్ ఏమిటంటే కాలము ఒకడు అంటాడు వాడికి ఆపోజిషన్లో ఉండమని కాదు దేశమని మరొకడు అంటాడు దానికి అపోజిషన్ పార్టీ ఒకటి పెట్టమని కాదు రెండింటికి అతీతంగా పో కాలమే సత్యం అన్నవాడిని ఆశీర్వదించి అవతలికి పో ఈ కా ఇప్పుడు అప్పుడప్పుడు టీవీల్లో వస్తుంది ఓ జ్యోతిషం వాడును ఆ జన విజ్ఞాన వేదిక వాడు ఒకరిని ఒకళ్ళు తిట్టేసుకుంటూ ఉంటారు కొట్టుకోరు అంతే ఫిజికల్గా కొట్టుకోరు తిట్టుకోవడం అయితే శుభ్రంగా తిట్టుకుంటారు ఇప్పుడు మనం వెళ్ళి ఓ పక్షాన్ని చేరి ఇంకో పక్షాన్ని అబ్జెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ కీప్ వైట్ బ్లెస్ బోత్ ఎందుకు అలా దెబ్బలు అడుగుతున్నారంటే కలికాలం అండి అంతే అలాగే ఉండదు అంటే యూ బ్లెస్ బోట్ అండ్ కీప్ అవే ఫ్రమ్ బోత్ దట్ ఈజ్ వాట్ ఐ అంసే అంతే కాని ఇప్పుడు ఈ వాస్తు శాస్త్రాన్ని ఖండించే జన విజ్ఞాన వేదికలో మెంబర్ అయిపోమని నేను మీకు ఏమీ చెప్పట్లేదు సో రైస్ అబౌ బోట్ ఏది ఉందో దానితోటి కాలక్షేపం చేసి మనిషి అన్నవాడు ఎలా ఉండాలంటే He should get centred in the self. Self-flow, that's atmanishtha. Atmanishtha means that. Yunjanna evam sadatmanam. Yogi vigata kalma shaha, geta. So, atmanam yunjanna. Atma yoga. Atma yandu, you have communion. Or, you have to live. That means that you have to live with the Atma. So, you have to live with the Atma. You have to live with the Atma. నేల విడిచి సాము చేయపు ఆత్మని విడిచిపెట్టి కాలం కాలం కాలం కాలం కాలాన్ని పట్టుకుని అయితే దేశం దేశం దేశం దేశాన్ని పట్టుకుని కాలం అంటే జ్యోతిష్ శాస్త్రవేత్త దేశం అంటే వాస్తు శాస్త్రవేత్త అయితే కర్మ కర్మ కర్మని కర్మను పట్టుకుని అయితే మంత్రం మంత్రం మంత్రం మంత్రం పట్టుకునేవి ఇలాగా నువ్వు నేల విడిచి సాము చేస్తే కుప్పకూలడం ఖాయం నువ్వు నేల మీద నిలబడి సాము చేయి ఏ సాము చేసినా పర్వాలేదు నువ్వు కాలం అను దేశం అను అన్నీ అను ఎవరి దగ్గర వాడి మాట అదో పద్ధతి ఏ ఏ సమయానికి ఆ మాట చెప్పి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సోమతి అని చెప్పాడు ఆయన మన వాళ్ళు దాన్ని వేళకూలంగా వాడతారు కానీ ఆయన చెప్పినప్పుడు వేళాకొలంగా చెప్పలేదు ఆయన ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళు ఇలా దెబ్బ ఉంటారు వాళ్ళలో జా యాన నువ్వు వాళ్ళకి దూరంగా పోవని చెప్పాడు ఇన్ దట్ సెన్స్ హీ టోల్ కానీ మన వాళ్ళు దాన్ని ఒక వెటకారంగా వాడతారు వీటికి తప్పించుకు తిరుగుతాడు రా తప్పించుకు తిరుగువాడు సన్నిహిసంధి అని అలాగే అలాగే ఎస్కేపిస్ట్ కాదు అక్కడ యూ డోంట్ బీ విర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎస్కేపిజమ్ ఆఫ్ రైజింగ్ అబౌట్స్ వాద ఇది వాద విధ వాదములను ఉన్నాయి రెండు ఆ వాదములను వాళ్ళు పెడతారు ఎవరు ఏమిటా వాదములు అంటే ధాతువాదము మంత్రవాదము అని రెండు ఉన్నాయి ధాతువాదము అంటే అది ఆయన పాపం గౌడపాదాచార్యులు గారు ఊరికే జస్ట్ రిఫరెన్స్ చూస్తున్నారు ఆయన నేను మీకు ఆ వివరం చెప్తున్నాను మరి అన్నీ ఆయన చెప్పేస్తే వ్యాఖ్యాత ఇంకా అనవసరం కదా వ్యాఖ్యాతం చేసి పునః ఉంటుంది కదా ధాతువాదము అని ఒకటి ఉంది ధాతువాదం అంటే ఏమిటి దాన్ని ఒక మెటలు ఇనుమిస్తే బంగారం మారుతున్నారు దీన్ని ధాతువాదము అంటారు ఇనుము నుంచి బంగారం మారుతుంది ఏమండి ఎంతోమంది గృహస్థులు సన్యాసులై సన్యాసాశ్రమాల్లో హిమాలయాలకు పోయి ఈ మహాత్ములను పట్టుకుని ఆ సిద్ధులను పట్టుకుని వీళ్ళకి శుశ్రూష చేసి వాళ్ళకి శుశ్రూష చేసి వాళ్ళు వాళ్ళ జీవితాలను ఖర్చు పెట్టారు దేనికో ఈ ధాతువాదం కోసం ఏమండి వాళ్ళు ఏం చేస్తారంటే పాదరసంతో మొదలెడతారు రసవాదం అని పేరు ఈ పాదరసానికి మూలికలు ఎవో చేర్చితే బంగారం అవుతుంది అని ఒక ప్రిన్సిపల్ ఒక థీరీ ఆ మూలిక పట్టుకుంటే వీడికి మోక్షం వస్తుంది మోక్షం ఎందుకు వస్తుందండి బంగారం వస్తుంది కానీ మోక్షం వస్తుంది తర్వాత మూలిక అంటే అది వెజిటబుల్ హెర్బల్ హెర్బల్ ఆర్గానిక్ మ్యాటర్ దాన్ని తీసుకొచ్చి పాదరసానికి ముట్టిస్తే బంగారాల్లో వస్తుంది వీడు లోపలేమో మద్య మాంసాలు ఉన్నాయి మంచి నీళ్లు తాగితే స్టోన్తో చేసిన లింగా అలా తయారవుతుందండి మద్య మాంసాలకి నీళ్లు యాడ్ చేస్తే స్టోన్ అవుతుంది అది లింగం ఎలా అవుతుంది వీడు లోపల పెట్టి నీళ్లు తాగి వాడు పైకి తీసేయడమే స్పష్టం అవ్వట్లేదు హూ టోల్డ్ యూ ఆల్దీస్ అలాగే పాదరసం తీసుకుని ఒక పట్టు అడవులన్నీ తిరిగి పసర్లు ఆకులు తెచ్చి నాలుగొట్టి వాటి నుంచి రసం తీసి దీంట్లో పోస్తే ఆ పాదరసం ఇది కలిసి ఏదో ముద్దవుతుంది తప్ప బంగారు వల్ల అవుతుందండి హా అంత పొరపాటు లేదా నేను ఒకసారి ఒక ప్రాచీనమైన మఠానికి వెళ్ళాను ఏదో మఠం పిలిచారు వెళ్ళారు ఆ మఠంలో వాళ్ళు చూపించారు అక్కడ ఈ పాదరసం నుంచి బంగారం చేసేటువంటి పరికరాలు అథెంప్ట్ చేసిన పరికరాలు ఆ పెట్టేటువంటి కొలిమిలు ఇవి అవి అంటే ఆ మహాత్ముడు నాలుగు వందల బతికిన ఆయన ఇలాంటివేవో మొదలెట్టి చేసి ట్రై చేశాడని అర్థం దీన్ని ధాతువాదము అంటారు కొంతమంది సన్యాసులు తమ జీవితాల్లో దీనికోసమే ధారపోసాడు అంచేతన మీకు సాహిత్యంలో కూడా పరశువేది అనే పదం వచ్చేసింది ఆ పరశువేదితో ముట్టుకుంటే ఇనుము బంగారం అది దానికి ఇట్ హాస్ అక్వైర్డ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఆ పరశువేది ఎవరి దగ్గర ఉంటుంది సిద్ధుల దగ్గర యోగ సిద్ధులు గలవాడి దగ్గరే ఉంటుంది ఇంకా మామూలు వాడి దగ్గర ఉండదు అంటే అర్థం ఏంటి వాడప్పుడే ఆ ఆత్మ వాడప్పుడే ఆ మోక్ష మార్గంలో దేవతా మార్గంలో వెళ్ళిపోతున్నాడు అటువంటి సిద్ధులు గలవాడి దగ్గరే ఉంటుంది అని ఈ రకంగా ఒక కల్పన పెట్టుకుని ఈ కల్పన సత్యమని భ్రమపడి దీని వెనకాల పరుగులు తీసి జీవితం అంతా కూడా ఒక మృగతృష్ణ వెంట పరిగెడితే ఎలా అయిపోతుందో వేస్ట్గా అలా అయిపోతుంది ఒక మృగతృష్ణ అంటే ఎండమావుల వెంట పరిగెత్తడం మనం అలా చేస్తూ ఉంటాం ఏదో దీంట్లో ఏదో మహాభాగ్యం ఉంది అని దుబాయ్కి పరిగెడతారు చూడండి ఆ దుబాయ్లో ఏదో ఉంది ఆ దుబాయ్కి మనం చేదేసుకుంటే మనకి స్వర్గం చేదేసుకున్నట్టే అని పరిగెత్తే అక్కడికి వెళ్తాడు దాంట్లో వెళ్ళగానే వాడికి తెలిసిపోతున్నాడు అక్కడ స్వర్గం ఏం లేదు వీడి కోసం వెయిట్ చేసి స్వర్గం ఏమి లేదు వీడి వెనకాల వదిలిపెట్టిందే స్వర్గం వాడు వాడి ఊళ్ళో ఉన్నాడే అదే స్వర్గం వాడు వెళ్ళిన చోట స్వర్గం ఏం లేదు అక్కడ ఇమడలేక అక్కడి నుంచి బయటపడలేక దాంట్లోనే గెలుగెల్ ఆడుతో అలాగ ట్రబుల్ పడి పడి మళ్ళీ వెనక్కి వచ్చి ఒకప్పుడు బోర్మను ఏడుస్తాడు బాబోయ్ నేను దెబ్బయిపోయాను దీంట్లో చేయడం ఒకప్పుడు తేలు కుట్టిన దొంగలాగా మాట్లాడుకుంటుంటుంది మొత్తానికి బంగపాటు మాత్రం సమానం ఇలా ఉంటుంది ఈ ధాతువాదంలో వాళ్ళు కూడా అంతే ధాతువాదంలో వెళ్ళిపోతే బంగారాలు ఏమొచ్చాయో బంగారం లేదు నా తలకాయలేదు దీని మీద కందుకూరి వీరేశ్వత్రులు గారు ఆయన కాలంలో ఉండేది ఈ ధాతువాదం చాలా కర్కశమైన విమర్శతోటి గ్రంథాన్ని రాశారు రాజశేఖర చరితము అనే పుస్తకంలో ఈ ధాతువాదాన్ని గురించి ప్రస్తావిస్తారు ధాతువాదం లేదే అండి అంతా మోసం ఒకప్పుడు మోసం తెలిసి మోసమైన అవ్వచ్చు ఆ చేసి వాడికి కూడా తెలి వాడు మూర్ఖుడై ఉండం వాడు మోసపోయి మనల్ని మోసం చేస్తున్నాడు అవ్వచ్చు లేదా వాడికి తెలిసి మోసం చేస్తున్నాడు అని అవ్వచ్చు ఇన్ ఇట్ ఈజ్ మోసము దాంట్లో తత్వమేమీ లేదు ధాతువాదం తీసుకురాయండి ఇంక అంతకంటే దాని మీద చెప్పేది ఏం లేదు ఇక మంత్రవాదము ఎప్పుడైనా విన్నారా మంత్రశాస్త్రం అంటూ ఉంటాం విన్నారా మంత్రశాస్త్రం మంత్రశాస్త్రం ఏమిటండి వేదాంత శాస్త్రం తర్క శాస్త్రం అలా ఉంటుంది కానీ మంత్రశాస్త్రం ఏమిటి అంటే పుస్తకాలు ఏ మంత్రానికి పుస్తకాలు ఏమిటి మత్ గుప్త పరిభాషాతుంచి మత్ గుప్త పరిభాషణే రహస్యంగా ఉంటుండే మంత్రం అంటే కృష్ణాలు ఏడు మంత్రానికి ఓపెసరంటుంటుండే అది గురువు వీడికి చెప్తారు షట్కర్ణ హతో మంత్రహాని ఉంది నాలుగు చెవులు గాటే ఐదో చెవికి ఆరో చెవికి వెళ్ళిందంటే పోయిందంటే నాలుగు చెవులు గురువుగారి చెవులు రెండు శిష్యుడి చెవులు రెండు అంటే నాలుగు చెవులతో సరి ఇంకా ఐదో చెవి లేదు మంత్రం ఎంత ఉంటుందండి ఇంత మొక్క ఉంటుందండి దాని మీద పుస్తకాలు ఏమిటి ఏం పుస్తకాలు మంత్రశాస్త్రం అంటే ఏం చదువుతావు నువ్వు సంస్కృతం చదువుకోవచ్చు నాలుగేళ్ళు ఐదేళ్ళు సంస్కృతం నిష్ణాత పరీక్ష పారీణ పరీక్ష రాయొచ్చు అంతే కానీ మంత్రశాస్త్రం చదువుతున్నావు ఈ సంస్కృతం వచ్చిన నేను మంత్రశాస్త్రం చూద్దాం అనుకున్నాను ఈ సంస్కృతం వచ్చిన అండి నేను రాదని మరి నువ్వే మంత్రశాస్త్రం చదువుతున్నావురా ఊళ్ళో వాళ్ళు అమాయకులు అయితే ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు ఏడు చదువుతావు మంత్రశాస్త్రం కాదు ఏడు కోట్ల మంత్రాలు ఏం చేసుకుంటావు ఏడు కోట్ల మంత్రాలు ఏం చేస్తానండి ఏడు కోట్ల మంత్రాలు ఒక్క మంత్రం చాలు తేలు మంత్రం తేలు మంత్రం తలకాయ మంత్రం అని వాటి ఆల్ దిస్ తేలు మంత్రం తెలుగులో ఉంటుండవు కేరళ వెళ్తే కర్ణాటక కేరళ మలయాళంలో ఉంటుంది వెనుకు మంత్రం ఉండేది మా చిన్నప్పటి ఆ వెనుకు మంత్రం ఆయన అదేటి వర్ణ విభాగం ఉండేది మంత్రం ఉచ్చరించడానికి బ్రాహ్మణుడికి తప్ప మరే వాళ్ళకే అధికారం లేదు కానీ వెనుక మంత్రం మాత్రం వేసి ఆయన బ్రాహ్మణుడు కాదు ఆయన సూత్రవర్ణం వాడు ఆయన ఆయన ఇంట్లోకి వస్తే మళ్ళీ మనకి మడి పనికిరాదు కానీ వెనుకిపోతే మాత్రం ఆయన గుర్తుకు వస్తుంది మంత్రశాస్త్రం చూడండి చూడండి కాంట్రడిక్షన్స్ ఎలా ఉన్నాయో ఆయన ఆ తలుపు అవతల వైపు ఉంటాడు తలుపు వేసి మంత్రం వేస్తాడు తలుపుకి అవతల వీడి ఉంటాడు తలుపుకి అవతలం వాడు ఉంటాడు తలుపు వేసేస్తాడు మంత్రం వేసి ఇలా ఏదో ఏదో అంటాడు వెనుక వీడికి తగ్గింది సమ్ సైట్ హీలింగ్ ఉండే ఉంటే ఉండొచ్చు కూడా వెనుక ఎలాగూ తగ్గుతుంది నెంబర్ వన్ ఎలాగూ తగ్గుతుంది ఆ బాడీకి హీలింగ్ పవర్ ఉంటుంది తర్వాత వీడు వీడి మంచి మంత్రం వేసేవాడు వీడి వెనుక మంత్రం వేస్తే తగ్గుతుందని వీడికి విశ్వాసం ఎవరు వేస్తే వాళ్ళు తగ్గదు వీడి వేస్తేనే తగ్గుతుంది అతను వేస్తేనే తగ్గుతుంది ఆ విశ్వాసం ఆ విశ్వాసంతో మనస్సుకి ఇప్పుడు మనస్సు వల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది దాంతో ఆ ఫైత్ హీలింగ్ అంటారు ఆ విశ్వాసం కారణంగా కొంత బెణుకు తగ్గుతుంది కాల ప్రభావం చేత బాడీ హీలింగు విశ్వాసము అన్నీ తోడై సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటుంది కదా బెణుకు తగ్గుతుంది ఇందుకో ఇది దీనికో మంచిది సిస్టమ్ ఇట్ ఇట్ కెన్ గో ఆన్ ఐమ్ నాట్ ఇగ్నస్ట్ ది సిస్టమ్ అంతే కానీ మంత్రశాస్త్రం చదివే మేము అని చెప్పేసి లోకాన్ని ప్రతారణం చేయటం తప్ప ఇంకేం లేదు మంత్రశాస్త్రం చదువుతో ఏం చేస్తావు నువ్వు సంతానం లేని వాడికి నేను సంతాన మంత్రం ఇస్తాను బిజినెస్ చేసేవాడికి మరో మంత్రం కుబేర మంత్రం ఇస్తాను అని ఇలా పెట్టుకున్నాను కొంత రోజు కొన్ని రోజులు అయినప్పటికీ కేవలం మంత్రం ఒక్కటి ఇస్తే దానికి దానికి అట్రాక్షన్ ఉండదు కాబట్టి మంత్రంతో పాటు తాయెత్తు కూడా ఇస్తాను ఆ మంత్రం రాగి రాకు పెడతాను దానికి చక్రం వేస్తాను యంత్రం వేస్తాను ఇది వేస్తాను అది వేస్తాను అని దాన్ని అలా మళ్ళీ దానికి పక్కన డైమండ్లు చేరుస్తూ ఉన్నాం ఈ మంత్రానికి ఈ డైమండు ఆ మంత్రానికి ఆ డైమండు అని ఇలా మొదలెట్టడం తర్వాత దేవతా బహుత్వం తీసుకురాడు ఈ మంత్రం చదివేసి ఈ దేవత పూజ చేసి ఆ ఊళ్ళో ఆ దేవతని దర్శించరా అని ఒకటికి రికమెండేషను ఇంకొకటి ఉంటాడు ఈ దేవత మారిపోతుంది వాడు మంత్రం మారిపోతుంది వాడు వెళ్ళాల్సిన ఊరు మారిపోతుంది ఈ రకంగా తిప్పుతూ ఉండడం వీళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళు తిప్పుతూ ఇదంతా మంత్రశాస్త్రం ఏం ఉచ్చిష్ట గణపతి మంత్రం ఉచ్చిష్ట గణపతి గణపతి ఉచ్చిష్ట గణపతి ఉచ్ఛిష్ట అంటే అది అమంగళం కదా మంత్రశాస్త్రంలో ఉష్ట గణపతి ఉంటుంది అదో పెద్ద ఆ ఉచ్చిష్ట గణపతి మంత్రంతో హోమం చేస్తే ఆ మంటల్లో గణపతి కనపడతాడండం మంటల్లో అన్నీ కనపడతాయి మీరు ఏది కావాలంటే అది కనపడుతుంది మంటల్లో మీరు స్వాధి దగ్గర కనపడాలంటే కనపడతాడు మీరు చూడ్డానికి వచ్చి ఉంటుంది ఫోటో కూడా తీయొచ్చు ఫోటో తీసి ఇగో ఇగో ఇది ఇది స్వాజీనగర్ ముఖా అనేలా మీరు అవుట్లైన్ కూడా చూపించవచ్చు అంతా కూడా ఏటో నా ప్రారంభం ఇలా ఉంది ఇవన్నీ ఖండిస్తే చూసి ఈ మంత్రవాదం అనేది దిస్ ఇస్ ఆల్ నాట్ యాక్సెప్టబుల్ నేనేమంటాడంటే మంత్రవాతువాద మంత్రవాదశ్చ వస్తుభూతా భవంతి కేచిత్ తదతి కల్పనా మాత్రం అది కూడా కల్పనే తామ్రాది స్వభావే స్థితే నష్టేచ కనకాది స్వభావ అసభావ ఇప్పుడు రాగి రాగిని నువ్వు ఇరుగు చే బంగారం చేస్తానంటావు ఎలా చేస్తావా అది రాగి రాగి బంగారం బంగారం నువ్వు రాగిని బంగారం చేస్తే ఇంకా సృష్టిలో రాగి బంగారం ఎలిమెంట్స్ అది అలాంటి మార్పులేమి సంభవం కాదు అనుకున్నాడు ఆయన ఈ సేమ్ లైక్ ధాతువాదాన గురించి మంత్రవాదేపి కాలదృష్టం ఉన్న జీవితి అకాలదృష్ట స్వయమే ఉత్స్తి ఇత్యభ్యుపగమాత్ సో అభ్యుపగమాత్ మోహమా వ్యామోహమాత్రమి ఇప్పుడు వాడికి ఎవరికో తను చచ్చిపోతానని భయం వేసింది భయం వేస్తే వీడో మంత్రం ఇచ్చారు ఈ మంత్రం వల్ల వాడు బతుకుతాడా వాడికి ఆయుర్దాయం మంత్రం ఉన్నా చచ్చిపోతాడు ఆయుర్దాయం గనక ఉన్నట్లయితే మంత్రం లేకపోయినా బ్రతుకుతాడు కాబట్టి మంత్రాన్ని బట్టి వీడు బతికేయడనో బతకలేదనో నిర్మ నిర్ధారించటం వ్యామోహమాత్రము తీసుకోవాలి సార్ కాబట్టి ఏదో మంత్ర మంత్రం అని మంత్రం సాత్వికంగా ఉంటుంది సాత్విక మంత్రం ఎలా ఉంటుంది గాయత్రి మంత్రం లేకపోతే ఓన్మ శివాయ లేకపోతే ఓ నమో భగవతే వాసుదేవాయ ఇప్పుడు నారద మహర్షి ధ్రువుడికి బోధించాడు మంత్రం సింపుల్గా ఉంటున్నాం ఆ మంత్రాన్ని అది సాత్విక మంత్రం ఆ మంత్రాన్ని చేసేయటం దీంట్లో ఇంకా కొంచెం కాంప్లికేషన్స్ బిగిన అవుతాయి అంగన్యాస కరన్యాస హృదయ హృదయా విన్యాస అన్నప్పుడే కొద్ది దిగ కాంప్లికేషన్స్ బిగిన అవుతాయి తర్వాత దిగ్బంధము అంటాడు దిక్కుల్ని బంధించేశానంటాడు అప్పుడే చూడండి అప్పుడే అది ఎలా వచ్చిందో దిక్కుల్ని బంధించేసా ఏమిటి బంధించేసాడు అంటే వీడిక్కడ కూర్చుని చుట్టూనేమో ఒక ఇమాజినరీ బంధం ఒకటి పెట్టేశాడు ఇంకా ఆ బంధంలోకి రాక్షసులు ఎవరు రాలేదు వీడు బయటకు వెళ్ళలేడు ఇప్పుడు దిగ్బంధం అయిపోయిన తర్వాత మళ్ళీ దిగ్విమోకం చేయాలి దిక్కుల్ని మళ్ళీ రిలీజ్ చేసేయాలి చూడండి అప్పుడెప్పుడే అప్పుడెప్పుడే ఐఎమ్ ఆల్రెడీ సెన్సింగ్ సమ్థింగ్ సమ్ ప్రాబ్లం ఏమంటే తర్వాత ముద్రలు అంటాడు ఏవో ముద్రలు చేస్తూ ఉంటాడు నూటప్పుడు ఒక్క మాట మాట్లాడా ముద్రలు మాత్రం పెడుతూ ఉంటాడు మాట మాట్లాడేటంటే అది తప్పుగా మాట్లాడతాడు శ్లోకం చదివాడంటే తప్పు మంత్రం చెప్పేటంటే తప్పు ఇవి మాత్రం దైలాగ ముద్రలు అంటాడు ఈ ముద్రలు లేకుండా గాయత్రి జపం చేస్తే వాడికి గాయత్రి మంత్ర ఫలం రాకపోగా మళ్ళీ జన్మలో కుక్కై పుడతాడు అని ఒక శ్లోకం రాస్తాడు అంటే నేను ఒకసారి ఈ శ్లోకం మా నాన్నగారి దగ్గర పట్టుకెళ్ళా అరే ఇలాంటి శ్లోకాలు పట్టుకురాకు ఏమిటి ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఏమిటిరా ఇది ఏంటి మేము మనందరం బతుకున్నంతకాలం గాయత్రి జపం చేస్తే ఇది పుట్టడం కోసం చేస్తున్నామా ఏమిటి పోగలు అని చెప్పి ఇలాంటి శ్లోకాలు ఎప్పుడు పట్టుకురాకు వేదాంతం చదువుకోవాలి కానీ ఏమిటిదంటారు